శ్రీగురుభ్యో నమ హరి ఓం శృతిస్మృతిపరాణానామాలయ భగవత్పాదశంకరం లోకశంకరం దుహ్యతమం శాస్త్ర ఇదము మయా నేత్యా బుద్ధిమాన్ స శరతృప్త భారత అవతరిక అస్మిధ్యాగవతత్వజ్ఞానం మోక్షఫలము అథ ఇదీ ఈ అధ్యాయంలో ప్రధానంగా ఏం చెప్పాడంటే భగవంతుని యొక్క స్వరూపము తత్వము తత్వము అనే మాత్రమే జాగ్రత్తగా తెలుసుకోవాలి రెండు రకాలుగా చెప్తారు తత్వము అంటే డెఫినేషన్ ఉంది అనారోపితాకారం తత్వము అంటే డెఫినెషన్ ఇప్పుడు మీరు బంగారము అన్నారనుకోండి అది తత్వము నెట్లెస్ అన్నారనుకోండి అది తత్వం కాదు ఎందుకని నెట్ ఏ ఆకారంలో ఉంటుందో ఆకారాన్ని బంగారం మీద ఆరోపిస్తారు ఈ నెక్వెస్లో అమ్మ వాళ్ళు నెక్ ఆకారంలో ఉండేటువంటి ఆ మూల్స్ మోడల్స్ని తయారు చేసి వాటికి పెడతారు పెట్టి నెక్కలు ఎలా చూపిస్తూ ఉంటారు ఇంకా ఇలాగ మామూలుగా ఇలా ఎలా చూపించే కదా నెక్కొక్కటి తయారు చేస్తున్నాడు ప్లాస్టిక్ తోటి చేస్తాను నెక్క అక్కడ పెడతాడు పెట్టి దానికి తేడా పెడతారు అంటే ఏం చేసినట్టు మీరు బంగారాన్ని తీసుకొని మనిషి యొక్క మేడను దీనికి స్త్రీలో కానక్కడ పురుషులు కూడా వచ్చుకుంటూ ఉంటారు మనిషి మేడాను ఆకారాన్ని ఆ బంగారం మీద దాన్ని నెత్తి మీద రుద్దడం ఆ రూపించడం అంటే నెత్తి మీద రుద్దుతారు అర్థం తెలుగులో అచ్చ తెలుగులో చెప్పాలి అలా చేసినట్లయితే మీకు నెక్లెస్ వస్తుంది దానికి రూపము లేదా రూపానికి తగ్గట్టు కాబట్టి అవన్నీ నామరూపాలు నెక్లెస్ కాంకణము ఇత్యాదులన్నీ నామరూపాలు బంగారం అనేది తత్వాలు అలాగే రాముడు శివుడు అలా అంటూ రూపం పెట్టి అంటూ శివుడు అంటే మంగళస్వరూపుడు అంటే నామరూపం కాలేదు సగుణమైంది తప్ప నామరూపం కాలేదు విష్ణువు సర్వవ్యాపకుడు అంటే సగుణమైంది తప్ప నామరూపం కాలేదు సో రాముడు హృదయమును ఆస్వాదింపజేవాడు అంటే సగుణమైంది తప్ప సా నా నామరూపం కాలేదు అయితే మనకి నామరూపాల మీద నామరూపాలు ఇది ఎలా ఉంటుందంటే కొద్దిపాటి అలవెన్స్ ఇస్తే మనం మొత్తం అంతా లాసుకో కొంచెం అలవాన్ చేస్తే మొత్తం అంతా లేకపోతే ఇప్పుడు పూర్వం ఇప్పుడు ఎలా ఉందో తెలీదు కాలేజీలో లెక్కల పరీక్షలో లాగరి డమ్స్ టేబుల్ ఎలా చేసేవాళ్ళు లాగరి డమ్స్ అనే ఒక టేబుల్స్ ఉంటాయి ఆ టేబుల్స్ మీరు పట్టిన పుస్తకం పట్టుకెళ్ళవచ్చు పట్టుకెళ్ళి దాన్ని చూసి మీరు లెక్కలు అక్కడ పరీక్షలు దాన్ని ఉపయోగించి చేయాల్సి ఉంటుంది అందుకోసం లాగరి రమ్స్ పుస్తకం మేము పట్టుకెళ్ళేవాళ్ళం కొంతమంది అలాగే పుస్తకంలో అది ఎలా చేస్తారు కదా వాళ్ళు ముందు పరీక్ష మీద వచ్చే ముందు ఏముందో చూసుకుంటారు వాళ్ళు ఒకసారి చెక్ చేస్తారు లాగ పుస్తకం చూపించగానే ఎలా చేస్తాడు అది ఎలా చేశాడు కాబట్టి దానిలోపల దోపేసి కాపీలన్నీ నక్కలన్నీ కూడా దానిలోపల దాచిపెట్టేసి కొడుతుంది మనం అలా చేయకూడదు ఏదో ప్రసారి అంటే అలవన్స్ ఇచ్చాడు కదా అని అలా భారతీయ సమాజంలో అటువంటి పరిస్థితి ఉన్నట్లుగా అనిపిస్తుంది ఏదో పోనీలే వాడి మనస్సుకి ఆకారం ఉంటే శోభగా ఉంటుందని అనుకుంటున్నాడు కనుక ఒక ఆకారాన్ని పెట్టుకోమన్నా రాముడు ఆకారం ఎక్కడి నుంచి వచ్చింది రాముడు ఆకారం ఎవరో గీశారు నాతో నేను దాని హిస్టరీ అంతా చూడలేదు రవివర్మ గీస్తుంటాడు రాముడు బహుశా ఆయన గీసేప్పుడు రాముడికి మేసం ఉండాలి రాముడికి మేసం ఉండాలి మరి రవి వర్మ గారు మరి మేషం లేకుండా గీశారు దానికి కారణం ఏమై నాకు అర్థమేమిటో బహుశా ఈ సినిమాల్లో హీరోలకి మేషం లేకపోవడం బహుశా అలాంటి కారణం ఏదైనా ఉందా రాముడికి మేషం లేని రామలక్ష్మణుడు అదేమి రూపం అది సో ఏదో ఎవడో గీశాడు ఇంకా అది పాపులర్ శంకరాచార్యులు అంత పచ్చగా ఉండరు ఆయన కాలడీ నుంచి వచ్చిన ఆయన అంత పచ్చగా ఉండరు కొంచెం ఒక పిసానల్లగా ఉంటారు ఉండాలి న్యాయంగా వాడెవడో పచ్చగా తీసేవాడు ఆ రకంగా అది ప్రచారం అవుతుంది కాబట్టి నామరూపములనేవి కల్పితం ఏదైనా ఒక పర్పస్ కోసం మీరు నామరూపాలని ఒక మేరకు మీరు వాడుకోవడంలో అభ్యవిజ్ఞ శాస్త్రం యొక్క శాంక్షన్ శాంక్షన్ అభ్యవిజ్ఞ హై ఉంది కానీ పూర్వంతో సానుకూల తలదూచ తల తల పెట్టడానికి చోటిస్తే మొత్తం వీళ్ళే చూసేసి పడుక్కొనిపోయే సాగుతుంది ఆ రకంగా నామరూపములు బాగా విస్తారమైపోయి ప్రతి చోట విగ్రహం అనేది బాగా బలమైపోయింది ఇది రాజకీయంలో కూడా వచ్చేస్తుంది అయితే రాజకీయ నాయకుల విగ్రహాలు కోకళ్ళలుగా ఎక్కడ పడితే అక్కడ రాజకీయ అలాగే రోడ్డు మధ్యలో బాబాగారి విగ్రహంలో హనుమంతుడు విగ్రహంలో పెట్టేస్తూ ఉండడం అవి చేస్తూ ఉన్నాం పూర్వం ఇలాంటి ఇతర మతాల వాళ్ళు చేసేవారు ఇప్పుడు భారతీయులు హిందువులు కూడా వాళ్ళు మాత్రం ఎందుకు వెనకాల ఎందుకు ఉండాలి కూడా ఆ మేరకు చేస్తే కానీ బహుశా బ్యాలెన్స్ కూడా అవసరమైనవి ఉన్నది సో అలాగే విగ్రహాలు అలా పోతున్నాయి విగ్రహ రాసిన ఒక స్థాయిని మించి వెళ్ళిందా అని అని నాకు అనిపించింది ఆ విగ్రహంలో ఉండే సంకేతాన్ని పట్టుకోవాలి దాంట్లో ఉండేటువంటి సంకేతాన్ని ప్రతీక అంటారు దాన్ని పట్టుకుని మనం ఈశ్వరుని యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి విష్ణువుకి నాలుగు చేతులు అంటే మనందరికీ రెండు చేతులు ఉంటాయి మనకంటే గొప్పవాడికలకి నాలుగు చేతులు ఉంటాయి ఐసా నహి అది తప్పదు విష్ణువుకి నాలుగు చేతులు ఎందుకు ఉన్నాయంటే మనం ఒక రూపాన్ని పెట్టే ఆయన మనకు నాలుగు పురుషార్థాలకి సహకరిస్తాడు హెల్ప్ చేస్తాడు కనుక ఆయనకి నాలుగు చేతులని అన్నారు అంతే విష్ణు మెడ విష్ణు మెడలో కౌస్తుభ మాణిక్యాన్ని ధరిస్తాడు అంటే అది ఆత్మజ్యోతి యొక్క ప్రకాశం ఆత్మజ్ఞాన ఆత్మజ్యోత ఆయనలో ప్రకాశిస్తూ ఉంటుంది అనే అభిప్రాయం అంతేగాని మనం బెల్జియం నుంచి లేకపోతే ఇంకా వివిధ దేశాల నుంచి దైవరుస్తున్న జమ్స్టోన్స్ అన్నింటిని కోట్లాది రూపాయలతోటి కొనుక్కొచ్చి పెద్ద పెద్ద మాలలో చేసేస్తే ఆయన ఆయన బొమ్మలో పెట్టేవని కాదు ఐసా నహి హాగ ఆ తత్వము అనే మాట కోసం కాబట్టి పరమాష్ పరమేశ్వరు యొక్క తత్వం ఏమి చాలా విస్తారంగా మనం చెప్పుకున్నాము ఆయన విభూతులని ఆకారాన్ని పక్కన పెట్టిన సందర్భంలో సచిదానంద స్వరూపుడని సకల ప్రాణుల హృదయంలో అంతర్యాముగా ఉన్నాడని ఈ విధంగా భగవత్తత్వాన్ని మనం విస్తారంగా చూసినాము సో అటువంటి భగవత్తత్వము తెలియట జ్ఞానము తెలివిట అంటే అనుభవమును చూచుట అని అర్థం దాని అనుభవ రూపంగా మీరు తెలుసుకోవాల్సి అంటే ఇప్పుడు సత్యములు పలుకవాళ్ళేమో అని తెలియని వాళ్ళు ఎవళ్ళు ఉండచ్చు కానీ ఆ తెలిసిన దాన్ని అనుభవ రూపంగా పెట్టుకున్న వాళ్ళు సత్యస్వరూపులు కొద్దిమంది ఉంటారు కాబట్టి సత్యములు పలుకువలను తెలిస్తే సరిపడదు అలా తెలిస్తే సరిపడదు సత్యముని జీవితంలో వాళ్ళకి ఆ తెలిసిన దాన్ని ఆచరణలో పెట్టి కొన్నింటికి ఆచరణ అనేది జరుగుతుంది సత్యములు పలుకుల వెనవు ఆచరణ అనేది తన ఎందు కర్తృత్వము లేదు అన్నది దాంట్లో ఆచరణ ఉండదు తెలుసుకోవడమే అనుభవ రూపముగా తెలుగుతాయే ఉంటుంది కాబట్టి అధ్యయనము ఆచరణ అనుభవము అధ్యయనంలో కొన్ని అంశములకు ఆచరణ ఆవశ్యకమవుతుంది ఆచరణ లేని అధ్యయనము త్వరగానిది అవుతుంది అలాగే ఇంకో కొన్ని అంశములకు ఆచరణ ఏమి ఉండదు ఇప్పుడు ఆత్మ కర్త దానికి ఏం ఆచరణ చేస్తారు ఆచరణ ఏమి ఉండదు కానీ అనుభవం ఉండాలి కానీ ఎందుకు కర్తృత్వం లేదు అనే అనుభవము ఉండాలి అది గొప్ప రిలాక్స్ చాలా గొప్ప అనుభవం ఉంది కాబట్టి అధ్యయనము ఆచరణ లేకపోతే అనుష్ఠానము అనొచ్చు అలా అన్నారు అనుష్ఠాన వేదాంత అధ్యయనము అనుష్ఠానము అనుభవము ఆ స్థాయిల్లో కనుక ఆ పరమాత్మ స్వరూపాన్ని మీరు తెలుసుకున్నట్లయితే అది భగవత్ తత్వజ్ఞానం ఏమవుతుందండి తెలుసుకుంటే ఏమవుతుంది అంటే మోక్ష ఫలము మోక్షం ఫలము లభించును అనే విషయాన్ని దగ్గరికి చెప్పడం అనేది ఆ విధంగా మోక్షానికే పురుషోత్తమ ప్రాప్తి అని పేరు కాబట్టి తన స్వరూపము దైవత్వమే అని తెలుసుకుంటే పురుషోత్తమ ప్రాప్తి అది ఈ అధ్యాయంలో విస్తారంగా చెప్పబడింది చెప్పి అధ్యాయాన్ని ఒకసారి కొనియాడి ముగించేస్తున్నాడు స్తుత్వ తత్ అధ ఇదానం ఇప్పుడు శ్రీకృష్ణ భగవాడు తాను చెప్పినటువంటి ఆ శాస్త్రీయమైన విషయము ఆ సబ్జెక్ట్ మ్యాటర్ని స్థుచిస్తున్నాడు ఇది చాలా గొప్పది అలా సుచిస్తారు అలాగ స్తోత్రం చేస్తారు ఇప్పుడు ఒక చిన్న ట్యాంప్లెట్ ఇచ్చి దీంట్లో మీకు ఆరోగ్య సూత్రాలన్నీ ఉన్నాయండి ఇది మీరు జాగ్రత్తగా ఇంటికి పట్టినది చదవని ఇంటికి పట్టినాడు పతనం కాయటో పారాయటం కాదు చదివి దాంట్లో చెప్పిన విషయాలు మీరు ఆచరించినట్లయితే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది అని స్థితిస్తారు స్థుచిస్తే వీరి బుధకి కొంచెం ఏమైనా ప్రవేశించి బుద్ధికి కొంత రుచి కలిగి ఆచరణలో పెట్టుకుని ఇప్పుడు ప్రాప్తులవుతావడనే ఒక అభిప్రాయం ఇటీవముగా గుహ్యతమం శాస్త్రం ఈ శాస్త్రము అత్యంత రహస్యమైనది గుహ్యము గుహ్యతరము గుహ్యతమము అని కర్మ గుహ్యము అంటే కొద్దిమందికి మాత్రమే ఆ కర్మలో ఉండేటువంటి డీటెయిల్స్ న్వాలిసెస్ అంటారు అంటే సూక్ష్మమైన విషయాలు తెలుస్తాయి కొంతమందికి మాత్రమే తెలుస్తాయి అందరికీ తెలియవు అందరూ ఏదో ఏదో గతానుగతికంగా పోతూ ఉంటారు సూక్ష్మమైన విషయాలు తెలియవు సో కానీ సూక్ష్మమైన విషయాలు తెలుసు ఉంటే అందరికీ తెలియని అనగా రహస్యములైన విషయములు ఆయనకి తెలిసే అని అందరికీ తెలిస్తే అది రహస్యమేంటి అందరికీ తెలియని దాని పేరే కర్మ రహస్యములు ఉంటాయి చిన్న ఉదాహరణ మీరు అష్టో ఈ సహస్ర షోడశ షోడశ ఉపచార పూజ చేసే సందర్భంలో ప్రహదుపచారములతో పూజ ఆ సందర్భంలో ధూపం దీపం అయిన తరువాత నైవేద్యం ధూపదీపానంతరం నైవేద్యం ధూపదీపాలైన వెళ్ళే నైవేద్యం ఉండాలి నైవేద్యం ఆలస్యం ఇంకా వంట ఇంకా కలుపుతున్నాడు అనుకోండి ఇప్పుడు అది ఇంకా అదే నైవేద్యం పెట్టాలి మీరు ధూపం దీపం ఇచ్చి కూర్చోకూడదు అమ్మా మీరు ఏం చేయాలంటే ధూపం ఇచ్చి ముందే అడగాలి నైవేద్యం సిద్ధంగా ఉందా అని అంటే ఇంకో పది నిమిషాలు టైం పడుతుందంటే ఆపాల విశాబ్ద ఆయన నైవేద్యం రెడీ అయిందని అనగానే ఇచ్చి దీపం ఇచ్చి ధూపదీపాలు అయిన తర్వాత ఇంకా నైవేద్యంలో ఆలస్యం ఉండకూడదు అంచేతనే అక్కడ చెప్తారు ధూపదీప అనంతరం నైవేద్యం అని పర్టికులర్గా చెప్తారు ఎక్కడా చెప్పరు అలాగ ధూపానంతరం దీపం అని అనురం స్నానానంతరం వస్త్రం అని అనురం కానీ ధూపదీపానంతరం నైవేద్యం అని అంటారు ఎందుకంటున్నారంటే అక్కడ ఆలస్యం చేసుకోండి కాబట్టి నైవేద్యాన్ని సిద్ధంగా పెట్టుకుని ధూపమాగ్రహ చేయాలి దీపం వెలు చేయాలి ధూపదీపానంతరం నైవేద్యం చేయాలి అలాగైతే కర్మ విషయాలు కొన్ని సూక్ష్మంగా ఉంటాయి అవి ఎవరినైనా చెప్తే కానీ తెలియకపోవచ్చు అందరికీ తెలియకపోవచ్చు వాటిని గుహ్యము అని అంటారు ఇక ఉపాసన ఉపాసన రహస్యాలు తెలుసుకోవటం చాలా అవసరం కొంతమంది మేము ఈ ఉపాసకులము ఆ ఉపాసకులము అని లోకంలో ప్రకటిస్తూ ఉంటాం నన్ను అడిగితే నేను ఎవరిని విమర్శించట్లేదు నేను యొక్క స్వరూపాన్ని మీ ప్రతిపాదించే ప్రయత్నం మాత్రమే చేస్తూ ఎవడైతే నేను ఈ ఉపాసన చేశాను ఆ ఉపాసన చేశాను అని లోకంలో చెప్తాడో వాడు ఉపాసనా ధర్మాన్ని అక్కడికే అతిక్రమించేసినాడు అక్కడికే ఉపాసన యొక్క ధర్మాన్ని వాడు తడగొట్టుకున్నాడు ఉపాసనని పది మందిని చెప్పేది కాదు చేశానని లోకంలో చెప్పి తద్వారా మీ అందరికంటే నాలో ఒక స్పెషల్ క్వాలిఫికేషన్ ఉందని జనులను నందించి బహుశామే కావచ్చు జనులకు ఆ విధమైన సమాచారాన్ని ఇచ్చి తద్వారా తాను సమాజంలో ఒక ఉన్నత స్థానాన్ని పొందాలి సమాజంలో ఉన్నత స్థానం అంటే ఏమిటి ధనమును పొందుతా ఇతర వస్తు సామాగ్రిని సంపాదించుట కీర్తి ప్రతిష్టలను సంపాదించుట రాజకీయ అధికారానికి దగ్గర ఎదుగుతా అంటే ఈ నాలుగు ఆస్పెక్ట్స్ ఈ నాలుగు కలిస్తే సమాజంలో ఉన్నత స్థితి అంటారు నాలుగు ఐదోది దాంట్లో దాంట్లో ఆత్మవిచారం ఒక అంత అంతరంగా వికాసమని అవేవి లేవు ఇవి నాలుగే ఉంటాయి అటువంటి లౌకిక ప్రయోజనాన్ని అపేక్షించి నేను ఉపాసన చేస్తున్నాను అని జనానికి చెప్పడం అది మొదటి అపరాధం అలా చెప్పలేదు జనానికి తెలిస్తే అది అది మన అపరాధం అవుతుంది మనం చెప్తే అదే అపరాధం అవుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఉపాసన యొక్క తత్వాన్ని ఎరిగి ఉపాసన చేయాల్సి ఉంటుంది సో ఏ దేవతను మీరు ఉపాసన చేస్తున్నారో ఆ దేవత ఆ పరమేశ్వరుని యొక్క ఒక విభూతి మాత్రమే అంతే తప్ప ఆ పరమేశ్వరుడు వేరు ఈ దేవతలు వేరు ఆ దేవతలు వేరు అనే భేద దృష్టి ఉపాసనకి దోషం ఆ దోషం ఉండకూడదు ఉపాసనలో రెండు మూడు ఉపాసనలో ఉపాసకునికి ఉపాసక దైవానికి మధ్యలో అభేదము అంతర్లీనంగా ఉంటుంది ఆ భేదాన్ని గుర్తించి మీరు ఉపాసన ఈ మూడు ఉపాసనల నుండి లౌకికమైన ప్రయోజనాలనే అపేక్షించరాదు ఇప్పుడు మీరు లోకల్లో చూడండి మేము హనుమతు పాసుకున్నవాళ్ళం అంటే హనుమంతుడు అంటే అదొక ఒక సమ్ కైండ్ ఆఫ్ స్పెషల్ స్పెషల్ రెవరెన్స్ సమాజంలో ఉంది కనుక నేను హనుమను పోసుకున్నాను లేకపోతే నేను లలితో పాసుకున్నాను అని ఇలాగా తమను తాము గురించి చెప్పుకుంటూ ఉపాసన చేసినట్లయితే మీ ముఖం చూసినట్లయితే మీ జాతకం నాకు అది దానికి ఉపాసనకి సంబంధం లేదు ఉపాసన చేసేవాడికి మిగతా వాళ్ళ జీవితాలను తెలియాల్సిన దానికి దీనికి సంబంధం లేదు అటువంటి లేని సంబంధాన్ని ఒకటి కల్పించి అలాగ అదంతా కూడా చాలా తప్పదు అలా ఉండరాదు కాబట్టి ఉపాసనలో ఉండేటువంటి ఈ రహస్యములు ఏవైతే ఉన్నాయో ఇవి కర్మలోని రహస్యముల కంటే ఎక్కువ విలువైనవి కాబట్టిహ్యతరము ఇంకా జ్ఞానము గుహ్యతమో ఇది గుహ్యతమం శాస్త్రం అది గుహ్యతమం చెప్పబోయా అంటే గుహ్యాన్ని గుహ్యతరాన్ని చెప్పి గుహ్యతమం నేను చెప్తున్నాను మరి అలాగే చెప్పాలి అది దాని పద్ధతి అది మనకి నచ్చినా నచ్చకపోయినా దాని పద్ధతి సో గుహ్యతమం అంటే కర్మ కంటే ఉపాసన కంటే మరింత అత్యంత సూక్ష్మము రహస్యమంటూ సూక్ష్మమో అత్యంత సూక్ష్మమైనది జ్ఞానము చాలామంది లోకల్లో ఎదుర్కొంటారు అంటే జ్ఞానం లేవు అని వాళ్ళు ఎవరో ఉంటారు సేరో సైకాలజీ చెప్పుకుంటారు కర్మలో ఉంది అసలు గొప్పదనం అంటారు అని కర్మవాదులు అలా చెప్పుకుంటారు ఇంకా ఉపాసనలు అయితే వాళ్ళకి పట్టపగ్గాలు లేకుండా చెప్పేసుకుంటూ ఉంటారు బట్ వాస్తవంలో జ్ఞానము అత్యంత రహస్యమైనది అంటే అత్యంతము విలువైనది ఎంత విలువంటే ఆ జ్ఞానము లేనిదే ఈ కర్మ ఈ ఉపాసన కూడా ఇవన్నీ తగ్గిపోతుంది వాటికి జ్ఞానము లేని కర్మ యాంత్రికము మెకానికల్గా ఉంటుంది తప్ప దాంట్లో ఏమీ శోభ జ్ఞానము లేని ఉపాసన ఎందు భక్తి భక్తి వెరీ రిలేటెడ్ జ్ఞాన సంబంధము లేని ఉపాసన అంధవిశ్వాసములు బాగా గట్టిగా ప్రవేశిస్తాయి కాబట్టి జ్ఞానము అనే అది పవిత్రము అది పాలనం చేస్తుంది జ్ఞానైన సదృశము పవిత్రమే విద్యతే కర్మలో ఉపాసనను చక్క దిద్ది వాటిని మంచి మార్గంలో నడిపించేటువంటి శక్తి జ్ఞానమునకు గలదు జ్ఞానము అత్యంత సూక్ష్మంగా ఉంటుంది ఇప్పుడు కర్మలో ఉందనుకోండి ఇది చేసి ఇది చేసిన తర్వాత అది ఇక్కడ పెట్టు దీంట్లో ఉన్న దాంట్లో పోయి అంటే ఇలా ఉంటుంది అదంతా కూడా ఫిజికల్ యాక్షన్ లాగా ఉంటుంది మూడు కలశాలు పెట్టుకుని ఈ రెండు కలశాలు పెట్టి చేతులు ఇలా పెట్టి దాంట్లో దీంట్లో పోస్తూ ఉండు దాంట్లో పోస్తూ మొత్తం ఒకట పోసే పోసుమ ఇలాగా ఆ డీటెయిల్స్ తోటి ఉంటుంది అంటే మామిడికి దీంట్లో వ్యాప్ అదంతా డీటెయిల్స్ కింద ఉంటుంది కర్మ డీటె యాక్షన్ డీటెయిల్స్ కింద దాంట్లో ఆ డీటెయిల్స్ని మీరు మనస్సు పెట్టి ఆచరించడమే ఉంటుంది తప్ప సూక్ష్మంగా తెలియదగ్గ అంశం ఏమి ఉండదు దాంట్లో సూక్ష్మంగా తెలిసిది ఏమీ ఉండదు సో ఎనివే జ్ఞానంలో అత్యంత క్రియేటివ్ అంటే సృజనాత్మకమైనటువంటి బుద్ధి ఉండాలి పదును పెట్టిన బుద్ధి ఉండాలి ఆ బుద్ధి కూడా అత్యంతము శుద్ధమై ఉండాలి ఉదాహరణకి ఇది జ్ఞానం ఎంత కఠినమో చెప్పడానికి దృష్టాంతం ఇస్తున్నాను జీవుడు అంటే నేను పరమాత్మ యొక్క సనాతన అంశము సనాతన అంటే పుట్టుక చాలు లేవు జీవుడికి పరమాత్మ యొక్క అంశము అనాది కాలం నుంచి పరమాత్మ ఎప్పటి నుంచి ఉన్నాడంటే కాలమును అతీతుడు పరమాత్మ జీవుడు కూడా సనాతనుడు కాలమును అతీతమైనవాడు జీవునుకు చాలు పుట్టుకలు ఉండవు సో తర్వాత జీవుడు ఈ సంసారానికి చెందినవాడు కాదు సనాతనుడైన పరమాత్మ యొక్క అంశము కానీ వీడు ఏమనుకుంటాడు తాను ఈ సంసారమునకు చెందిన వాడము అని అనుకుంటాడు ఇది నా ఇల్లు ఇది మా ఊరు మా నేటివ్ ప్లేస్ ఇది మా మతము ఇది మా కులము అంటే మీరు దేవుడికి చెందిన సంసారానికి చెందిన సంసారానికి చెందిన సో ఇది నా కారు అంటే మీరు ఏమనుకుంటున్నారు కారుకి కారు నాకు చెందినదే అనుకుంటున్నారు ఇది నా కారు అన్నప్పుడు కారు మీకు చెందిందా మీరు కారుకి చెందిన మీరు కారుకు చెందిన వారు అవుతారు ఇది నా ధనము అన్నప్పుడు మీరు ధనానికే అమ్ముడుపోయినట్టు అర్థం అండి ఇది నాకు కాదు అంటే యు హోల్డ్ యువర్ సెల్ఫ్ ఫుడ్ కా అని అర్థం నాకు దాని అర్థం దాని సైకాలజీ అలాగే వర్కౌట్ చేస్తుంది వర్క్స్ లైక్ కాదు మీరు ఇవాళ దాన్ని ఆలోచించారు కనుక ఈ సంసారమునకు చెందిన వాడను వీడు అనుకుంటూ ఉంటాడు ఇది ఏ మోహం కూడా చాలా లోతుగా ఉంటుంది అది సమ్మోహము కానీ నేను ఈ సంసారములకు చెందినవాడను కాను ఈ సంసారంలో ఉన్నానే కానీ ఈ సంసారమునకు చెందినవాడను కాను నేను ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాను అనుకోండి అమెరికాలో విజిట్ అనే తప్ప నేను భారతదేశానికి చెందినవాడను అమెరికాకు చెందినవాడను కాను నేను అమెరికాకి చెందినవాడను అంటే వాళ్ళు డెవలప్తారు వాళ్ళు డీపోర్ట్ చేసి పాలిస్తారు ఐ వాంట్ అవ్ దాట్ నేను భారత్లో దేశంలో చెందినవాడను అక్కడ విజిట్ అలాగే మనం ఈ భూలోకంలో విజిట్స్ మనం ఎక్కడి నుంచో వచ్చాం ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి అంటే శ్రీకృష్ణుదేవని చెప్పాడో తెలిసిన ఆయనకి వీళ్ళకుండా తెలివిదాంట్లు ఆయనకి లేవు పాపం ఆయన ఏమన్నాడంటే అదర్శనాపతి తహ పునశ్చాదర్శనంగత అని చెప్పాడు రెండో అధ్యాయంలో ఏమోనండి ఏదో తెలియని చోట్ల నుంచి మనకి తెలియని చోట్ల నుంచి ఎక్కడి నుంచో వచ్చాడు మళ్ళీ ఆ తెలియని చోటకే వెళ్ళిపోతాడు అని చెప్పాడు అంతే తప్ప నాకు ఈ తెలుసో తెలుసా ఆయన చూడండి చెప్పాడు అంచేతనే జ్ఞానము లేని మాటలు అర్థం లేని మాటలుగా మిగిలిపోతాయి కాబట్టి సరే కమిషి పాయింట్ నేను ఆ సనాతనుడైన పరమాత్మ యొక్క అంశము అని తెలుసుకుని ఆ పరమాత్మతో తనకు నిత్య సంబంధాన్ని గుర్తిస్తే అది జ్ఞానం తను సంసారములకు చెందిన వాడను అని అనుకుంటూ ఉంటే అది మోహం చూడండి ఎంత సూక్ష్మంగా ఉందో జ్ఞానం అనేది ఉందో మీరు సో ఎవరో నన్ను అడిగారు ఏదో ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలో అడిగారు మీరు ఇంటర్వ్యూ దేని గురించి ఇంటర్వ్యూ వేదాంతం గురించి ఇంటర్వ్యూ మీరు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడా అంటే నేనున్నాను మన ఇంటర్వ్యూ దేని గురించి అండి అంటే ఆత్మస్వరూపాన్ని గురించి ఇంటర్ మరి నేటివ్ ప్లేస్ ఉండదండి ఆత్మస్వరూపానికి మనకి నేటివ్ ప్లేస్ ఉండదు సిక్స్టు ది టాపిక్ ఆఫ్ ఇంటర్వ్యూ అంటే మీరు ఎక్కడ పుట్టారు పుట్టుకలు చావు పుట్టుకలు ఉండవు ఆత్మస్వరూపానికి పుట్టుక ఉండదు చావు ఉండదు అదేవిధంగా అలా మాట్లాడుతున్నారంటే మరి మీరు తెలుసుకోవాలి ఈ చూద్దాం మీరు టాపిక్ ఆత్మవిచారము అని చెప్పిన తర్వాత మీరు అడిగిన ప్రశ్నలను బట్టి మీకు విషయం తెలియక అడిగారు అని తెలుస్తున్నాను కనీసం తెలివికి అడిగినప్పుడు చెప్పినప్పుడైనా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది దాట్ ఈస్ హౌ కాబట్టి ఒక స్వామి నన్ను అడిగారు స్వామి మీ వయస్సు అందరిగారు అంటే నేను స్వామికి మనం ఆత్మస్వరూపనిష్ఠులంగా ఉండాల్సిన వాళ్ళము వయస్సు యొక్క ప్రసక్తి మీరు ఇన్సిష్టి చేస్తే నేను ఆలోచించి చెప్తాను అని చెప్పాను అంటే ఆ వ్యవసాయ ఇన్సిస్టింగ్ అప్పుడు నేను బుర్రలోపుని క్యాల్కులేట్ చేస్తూ చెప్పాల్సి అలా ఆత్మస్వరూపం అంటే జ్ఞానం అనేది అత్యంత సూక్ష్మంగా మీరు ఓవైపుని జ్ఞానం జ్ఞానం ఉంటూ ఉండడము బర్త్డే పార్టీలో వాళ్ళు చేసుకుంటూ ఉండడము దట్ డెంట్ ఫీట్ దే డోంట్ జల్ ఇస్ ద అంత సూక్ష్మంగా ఉంటుంది ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే జ్ఞానాన్ని బోధిస్తే వాళ్ళలో పదిలో తొమ్మడుగురు దాన్ని మిస్ ఉంటారు అంత సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి గుహ్యతమం తర్వాత భగవంతుడికి నాకు సనాతన సంబంధం ఉన్నది కదా ఆ సంబంధాన్ని తిరిగి నేను ఇలా పొందాలి అని కనుక భగవంతుని మీరు ఇలా రామ రామ కృష్ణ కృష్ణ అనే చరిత్రలో వాయిస్తే మీకు ఆ సంబంధం ఏర్పడదు మీకు ఆ సంబంధ అలాంటి భజనలు చేయండి మంచిది బట్ ద పాయింట్ ఏజ్ జ్ఞానానికి సంబంధించిన విషయం అని ఎలా తెలుసుకోవాలంటే ఈ సంసారము ముఖ్య అని తెలియ తద్వారా మీకు సంసారానికి సంబంధం లేదనే విషయం నిర్ధారితమయ్యి నేను భగవంతుని యొక్క అంశము మీరు తెలుసుకోగలుగుతాను అలా ఉంటుంది అంత సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి గుహ్యతమం తర్వాత శాస్త్రం నేను ఇవాళ ఫినిష్ చేస్తానా ఈ శ్లోకం అలా ఫినిష్ అవ్వదు నేను ఇవాళ ఫినిష్ చేయాలని ప్రారంభించాను ఎక్కడ ఫినిష్ అవుతుంది ల్యాండ్ మైన్స్ కింద ఉన్న ఒక్కొక్క పదం అని అంటే శాస్త్రం శాస్త్రం అంటే శాస్త్రం అంటే పెద్ద లావు పాటి బయలు బుక్ అని అనుకుంటాను కానీ పుస్తకం లావుగా ఉండొచ్చు బయలు కూడా ఉండొచ్చు ఆల్రెడీ స్వామి శాస్త్రం అంటే రెండు రకాలు శాసనాథ శాస్త్రం శంసనాథు శాస్త్రం శాసించేది అంటే నువ్వు ఇలా చేయాలి ఇలా చేయకూడదు వాటిని విధి నిషేధములో ఉంటారు మన ప్రవర్తనను శాసించేటువంటి శాస్త్రము దాన్ని ధర్మశాస్త్రము అని అంటారు మనం ఎలా ఉండాలి ఆ కర్మ సంబంధించిన విషయాల నుంచి చెప్పేది విధి నిషేధాలు అది శాస్త్రము ఉపాసమయంలో కూడా విధి నిషేధాలు అది శాస్త్రము కానీ ఇక్కడికి వచ్చేప్పటికీ ఇక్కడ విధి నిషేధాలు శాస్త్రం కాదు ఇది శంసనాథు ఇక్కడ నీ స్వరూపం ఎక్కింది నువ్వు ఈ జగత్తుకు చెందినవాడము కాదు ఈశ్వరులకు చెందినవాడము ఇప్పుడు నన్ను ఏం చేయమంటాను చేయాల్సిందేమో లేదు తెలుసుకోవాల్సింది ఉంటుంది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాన్ని చెప్పేదే తప్ప ఇలా చేయి అలా చేయి అని శాసించేది కాదు కాబట్టి ఈ శాస్త్రం యొక్క అర్థం లేదు ఇది గీతాశాస్త్రము శంసనాటి శాస్త్రం విధినిషేధ విధినిషేధ రూపంగా ఉండే శాస్త్రం కాదు కేవలము తత్వమును బోధించుట అనే రూపంలో ఉండే శాస్త్రము ఇదే ముక్తమయ్యా నేను నీకు ఇది చెప్పినానయ్య ఆనాగ అంటే దోషములు లేని ఓ అం చూనా దోషములు ఉండకూడదు భగవద్గీత మనలో దోషాలు ఉండకూడదు దోషాలు ఇప్పుడు మీరు స్నానం చేసి మురికి గుడ్డలు పెట్టుకున్నారనుకోండి ఏం శోభగా ఉంటుంది శోభగా ఉండదు అలాగే స్నానం మురికి నీళ్లలో స్నానం చేశారు అనుకోండి స్నానం చేసి దేనికి దేహం యొక్క మురికిని పోగొట్టుకోవడం కోసం స్నానం చేయాలి ఆ నీళ్లు మురికిగా ఉన్నాయనుకోండి అప్పుడు ఇంకేమో స్నానం చేస్తారు కానీ అది స్నానం అవుతుంది అది స్నానము కాదు కనుక ఆ నీళ్లతో స్నానం చేయటం వల్ల అంతకు ముందున్న మురికి పోయిందో మాని కొత్త మురికి వచ్చి జాయిన్ అలా చేయకూడదు కాబట్టి మురికి నీళ్ళలో స్నానం చేయకూడదండి శుద్ధమైన నీళ్ళలో స్నానం చేయాలి ఈశుడు కేపికెప్పం శుద్ధమైన జలంలో ఎందుకు స్నానం చేయాల్సి ఉంటుంది కాబట్టి అదేవిధంగా గీతాధ్యయనం చేసేప్పుడు మనస్సులో శుద్ధ మనస్సు శుద్ధంగా ఉండాలి మీరు లబ్ధం వసూలు చేసుకుంటూ సాయంకాలం గీతా పాఠానికి వస్తారంటే అక్కడ గుర్తుంది డజంట్ వర్క్ లైక్ దట్ నా వినటో దుశ్చరిత అప్పు పని విడిచిపెట్టని వాడికి ఈ ఆత్మస్వరూపును గోచరించదు అంతఃకరణము శుద్ధముగా ఉండాలి అంటే నేను యావీ విషయో మనం తప్పులేవో చిన్న చిత్ర తప్పులు చేయడం స్వభావం నేను ఆ సెన్స్లో అంటలేదు నేను హృదయం క్లీన్గా ఉండాలి హృదయం క్లీన్గా పెట్టుకోవడం కష్టం కాదు అసత్యం చెప్పడం కష్టం కానీ సత్యం చెప్పడంలో కష్టం అసత్యం చెప్పడమే కష్టం సత్యం చెప్పడంలో ఏ కష్టము లేదు సో నన్ను అడుగుతూ ఉంటాం సో అన్ని మీరు ఫలానాభి ఎక్కడికి వెళ్తారని అడుగుతారు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను చెప్పడం అంట పెద్ద అన్ని సందర్భాల్లోనూ అది అనవసరం ఇప్పుడు నా మూమెంట్స్ గురించి అన్ని సందర్భాల్లో జనాలని తెలుపు చేయడం అనవసరం నా మూమెంట్సే కాదు మేము మూమెంట్స్ కూడా రావచ్చు కాబట్టి ఐ ప్రిఫర్ నాకు పూట కానీ చెప్పమని అడిగినప్పుడు వారిని సిచ్యువేషన్ కలిగించకూడదు అని వేరే చెప్పాలి అందుకోసం అసెస్ట్ చెప్పారనుకోండి చెప్పండి ఆ అసత్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో అలా అసత్యాలు చెప్పాల్సి ఉంటుంది ఇంకా చిన్న విషయం దాంట్లో ఏమీ లేదు అసలు దాంట్లో తప్పు పట్టేందుకు కూడా ఏమీ లేదు ఏ రకమైన హాని ఎవరికీ కవలం అసత్యం చెప్పినా కూడా కానీ అంతటి హార్లెస్ లై అని అంటారు చాలా డినైన్ లై అని కూడా అంటారు అసత్యం అలాంటి అసత్యం చెప్పినా కూడా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నాలుగ ఇంకో నాలుగు అసత్యాలు అటువంటి అసత్యం చెప్పిన స్మృతి సందర్భంలో మనస్సులో ఒక చలనము ఒక స్ట్రెస్ నిర్మాణం అవుతుంది ఒక ఉద్రిక్తత ఉద్వేగం నిర్మాణం అవుతుంది బయట ఉందా ఆ రకంగా మనస్సును ఉద్విగ్నము చేసుకోవాల్సిన సమస్య ఎందుకు అనవసరం కదా చక్కగా సత్యం పలికేస్తే వదిలింది కాబట్టి అంతటి అమాత్రం శుద్ధి అంతఃకరణానికి లేకుండా మనం ఆత్మస్వరూపాన్ని ఏం తెలుసుకుంటాం తర్వాత అనధ అంటే పాపము లేనివాడ మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా అనుకునేది చెప్తున్నా తప్పు కనుక ఇలా అని తెలుసుకోవాలని చెప్తున్నాను మన వాళ్ళు ఏమనుకుంటారంటే పాపము ఉంటే ఏదో మోటార్ సైకిల్ బాగు చేసి వాడి ఒళ్ళంతా కూడా ఈ ఆయిల్ మరొకలు అంటుకుంటారు చూడండి ఆయిల్ మోటార్ సైకిల్ ఆయిల్ తెలుసారా అలాగేదో ఉంటుంది అది ఒంటికి అంటుకుని ఉంటుంది అది పుష్కర స్నానం చేస్తే పోతుందని అనుకుంటారు మన వాళ్ళు అలాగే అంటుకుని ఉంటున్న ఒళ్ళకి నల్లగా ఏదో ఆయిల్ ఏదో ఇలాగా అంటుకుని ఉంటుంది మనకు కనపడుతుంది అది పాపం అది అది కనుక మనం వెళ్ళి మునక వేసొచ్చేస్తే పోతున్నాము అది కానే కాదు అసలు ఉంటుంది పాపం అనేది ఒక వాసన రూపంగా మీ అంతఃకరణలో ఉంటుంది అసత్యం చెప్పాలనిపిస్తే అది పాపవాసన ఒక పండు ఉంటే అంతా మనమే తెలియాలనిపిస్తే పాప వాసన అది పాప పాప అనుహంగా ఉంటుంది వాడి సొమ్ము వాడికి తిరిగి ఆ వీడికి వెయ్యి రూపాయలు తీసుకున్నారు ఒకటో కార్యక్రమస్తా ఉన్నారు ఆ వీళ్ళు బోర్డని డబ్బులు మనం ఎందుకు తర్వాత ఇద్దాంలే తప్పనిసరి అయితే ఇద్దాం అని వీడు అనుకుంటాడు అంటే అది పాప వాస్త వీడి దగ్గర డబ్బు దాచుకుంటారు ఆ ఇప్పుడు వాళ్ళకి అయినా లోపల డబ్బు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం అమెరికా వీళ్ళు వచ్చిన తర్వాత తీసుకుంటారు మూడు సంవత్సరాల తర్వాత వస్తే ఆ ఇప్పుడు ఏం లేదో తర్వాత ఏమన్నా నువ్వు అమెరికాలో పోవడానికి సంపాదించి దా ద పాప వాసన ఇతరుల మీద ద్వేషం ఉన్నట్లయితే అవి పాప వాసన ఇటువంటి వాసనలు ఉండకూడదు అవి పాపములు అంటే అవి ఎలా పోతాయి సత్ర గీతాంభసి స్నాత అది గీతాక్ష అనేటువంటి గంగా స్నానం చేస్తే పోతాయి తప్ప మామూలు నేలలో ముంగేసి వస్తే పోవు పోవు పోతాయా చెప్పండి మీరు మీరు విజయవాడ వెళ్ళి స్నానం చేసి పాపాలు పోతాయి గీతా స్నానం చేస్తేనే పోతాయి గీతా గ గీత అనే గంగలో స్నానం చేస్తే పోతాయి కాబట్టి ఆ వాసన తగ్గుతుంది అదే పాపం పోవడం అంటే ఒక ఒక నెల రోజులు గీతాధ్యయనం చేస్తేనే మీ మనస్సులో పవిత్రత వస్తుంది అది అనఘ అంటే పవిత్రమైన హృదయము గలవాడా అని అర్థం అనఘ ఏతూ చూడండి బుద్ధిమంతుడు ఎవడు ఎవడు బుద్ధిమంతుడు చిత్రం ఏంటంటే ఇప్పుడు పరీక్షలు ఫెయిల్ అయ్యి మెకానిక్గా మోటార్ మెకానిక్గా బతుకుతున్నాడు అనుకోండి వాడు బుద్ధిమంతుడు అలాగూ కాదు ఫస్ట్ క్లాస్లో బ్యాస్ అయ్యాడు అనుకోండి వాడు బుద్ధిమంతుడు ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో బ్యాస్ అయ్యి సరైన ఉద్యోగం చేయలేదనుకోండి ఇప్పుడు కాదు వాడి భార్య ఉంటుంది ఎక్కడ యూనివర్సిటీ ఫస్ట్ అంటావు నీ నిన్ను చూస్తే నాకు అలాగే అనమాట ఆవిడ పాయింట్ కరెక్టే అదే ఊళ్ళో వాడందరూ వీడేమో యూనివర్సిటీ ఫస్ట్ అని ఆవిడ చూస్తే వీడు గేటులు చూస్తే వీడి నిత్య ప్రవర్తన చూస్తే అది యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన వాడి ప్రవర్తనలా లేదది మూర్ఖుడులాగా ప్రవర్తిస్తున్నాడు ఇప్పుడు వీడు యూనివర్సిటీ ఫస్ట్ని ఊళ్ళో వాడడం విషయం తెలియదు కనుక చెప్పుకుంటారు ఎక్కడ యూనివర్సిటీ ఫస్ట్ రాని ఆవిడే కాబట్టి వాడిని బుద్ధిమంతుడు అనడానికి వీరు లేదు కర్మలు బాగా చేస్తాడు వాడు బుద్ధిమంత కర్మలు బాగా చేస్తే బుద్ధిమంతుడు కర్మశ్రద్ధ బాగా కలవాడు అవుతాడు ఓపుకున్నవాడు అవుతాడు కర్మలు చేసే ఉత్సాహం ఓపిక వాడికి ఉన్నాయి దాంట్లో సందేహం లేదు అదే సామాన్యమైన విషయం ఆ గొప్ప వాడికి ఉన్నది కాదండి ఆయన గొప్ప ఉపాసకుడు ఉపాసకుడికి బుద్ధికి సంబంధమే ఉంది ఉపాసనంటే దాన్ని అలా రిపీట్ చేస్తూ ఉంటుంది దాంట్లో బుద్ధి బుద్ధి ఉండదు ఒకప్పుడు ఉన్న బుద్ధి కూడా ఊగిపోతుంది వీటి సరిగ్గా సరిగ్గా చేయకపోతే అలాంటి కూడా ఉంటాయి దాంట్లో ఎందుకంటే రెపిటేటివ్గా పోతుంటే మనస్సు అక్కడ పెట్టకుండా విషయం తెలుసుకోకుండా ఊరికే అలాగా కొబ్బరికాయ బడి చేసినట్టు కొబ్బరికాయ బడి ఎందుకంటానంతే లేదు మామూలు ఇప్పుడు వంకాయ బతడి చేశారనుకోండి అంత అలా రుబ్బక్కర్లా మిగతా బీరకాయ బతడి చేశారనుకోండి ఊరికే దాన్ని అలా రుబ్బేయక్కర్లా కొబ్బరికాయ వచ్చడి చేస్తే మాత్రం అలా రుబ్బుతోనే ఉండాలి దాన్ని అందుకోసం కొబ్బరికాయ బతడం ఉండే పర్సెంట్ అన్నింటిలోకి కొంత హార్డ్ వర్క్ అవుతారు కదండి ట్వంటీ పర్సెంట్ కాబట్టి అలాగే పొందే కాబట్టి చేసేటట్టు ఉంటే మెకానికల్గా వీడు మంత్రం చెప్పి ఉన్నాడు అనుకోండి నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు అనుకోవచ్చు ఎందుకు చెప్తున్నారు వాళ్ళు ఎవరినో ఉదయం వాళ్ళని ఉద్దేశించట్లయితే నేను మనల్ని ఉద్దేశించి చెప్తున్నాను అంటే మనలో ఈ లక్షణాలు కొనట్లయితే మీరు సరి చేసుకోవాల్సిన ఆవశ్యకత కలదు కనుక ఎందుకంటే జనులు ఏమనుకుంటారంటే నేను చెప్పి మంత్రులు చెప్పడం ఎట్లే చేసేస్తున్నామండి ఇంకా మా మమ్మల్ని మించిన ఎవడో వేయడం అనుకుంటా మళ్ళీ చాలా సూక్ష్మమైన అంశాలు తెలుసుకోవాల్సి ఉంటాయి కాబట్టి వాడు బుద్ధిమంతుడు కాదు ఎవడండి బుద్ధిమంతుడు అంటే ఆత్మ అకర్త నా కర్తృత్వం అనేది లేదు ఆత్మకు చావు కుటుకలు లేవు ఆత్మ పరమాత్మ యొక్క సనాతనమైన అంశము నేనే దైవత్వ దైవ దైవ దైవం యొక్క విభూతి నా ఎందుకు కలదు ఆ దైవత్వాన్ని నేను ఆవిష్కరించుకోవాలి ఈ విధంగా ఆవిష్కరించుకోగలుగుతాను సత్యం చెప్పడంలోనే మనకి ఆనందము కలదు అసత్యాన్ని చెప్పడంలో ఏమీ ఆనందం లేదు ఉద్వేగం పెరిగిపోతుంది ఇతరులను ద్వేషించడంలో సుఖం లేదు ఇతరులను ప్రేమించడంలోనే సుఖము కలదు అది వీడు బుద్ధిమంతుడు ఇటువంటి బుద్ధి జీవితం అనేటువంటి శాస్త్రాన్ని లోతుగా తరచి చదివి దాన్ని అనుభవానికి తెచ్చుకున్నటువంటి వాడు వాడు బుద్ధిమంతుడు అదే పదిహేనో అధ్యాయం కనుక దీన్ని తెలుసుకుని బుద్ధ్వా బుద్ధిమానుష్య దీన్ని తెలుసుకుని వాడు బుద్ధిమంతుడవుతాడు బుద్ధిమంతుడు బుద్ధి అంటే జ్ఞానం జ్ఞానముతలవాడు జ్ఞానం అవుతాడు జ్ఞానైతే ఏమిటవుతుంది కృతకృత్య కృతకృత్యుడు అయిపోతాడు అంటే వాడు జీవితంలో చేయాల్సింది ఇంకా ఏమీ మిగిలి ఉండదు కొంతమంది ఏమైనా మాట్లాడతారంటే చూడండి నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు కొడుకులకి పెళ్లి చేసేసాను మనవాళ్ళు మనవరాలు ఉన్నారు కూతుళ్ళకి అది కూడా వీడి ప్రయోజనమే అయినా అలా అనుకుంటాడు వీడి ప్రయోజనత్వే వీడు అనుకుంటాడు వీడు తర్వాత కూతురికి పెళ్లి చేసేసాను వాళ్ళ అల్లుళ్ళతో ఉన్నారు ఒక వివాటిలో ఉన్నారు ఒకరు నిధులిలో ఉన్నారు ఒకడేమో సింగాపూర్లో ఉన్నారు ఇంకొకటి జపాన్లో ఉన్నారు అంతా బాగున్నాను నేనేమో రిటైర్ అయిపోయాను నాకు పెన్షన్ వచ్చేస్తుంది నేను హైదరాబాద్లోనో విజయవాడలోనో ఇల్లు కట్టేశాను కాబట్టి నేను కొరత కూర్చో చూడ నేను అనుకుంటాను ఏమైనా కొరత కూర్చో చూడవుతాడా టాపిక్లో దిగాను అంటే నేను బయట పడలేకపోతాను దాంట్లోంచి అని చెప్తాను ఇంక దాంట్లో దిగటం లేదు ఇంకొకటి అంటాడు నేను రిటైర్ అయిపోయాను పెన్షన్ వస్తుంది కాశీ వెళ్ళి వచ్చేశాను చాలా అష్టకం చేసి మా బంధువులకు నలుగురికి భోజనం కూడా పెట్టేశాను కాబట్టి నేను కొత్త కూర్చొని అడిగాను అని వాడు అంటాను అదే కొత్త కూర్చో అవుతాడా వాడిని అడగండి వాళ్ళు నెల రోజులు పోయి ఈ మాట అన్నా నెల రోజులు పోయిన తర్వాత వీళ్ళు ఎలా అడగండి ఇంత కూడా కథ కొత్త కూర్చొని అడిగాడా దుఃఖంలో ఉన్నాడా ఓల్డ్ పీపుల్ ఎలా ఉంటారో తెలిసిన అన్ని చేసిన ఓల్డ్ పీపుల్ ఎలా ఉంటారో విత్ కేర్ వార్ ఫేసెస్ అంటే బెంగా భయములతో ముఖంలో కనపడుతూ ఉంటాయి నడుము వంగిపోయి ఉంటుంది దేనికి వంగిపోయిందంటే వయస్సు చేత వంగిపోవడమే కాదు సంసార భారాన్ని మోసి మోసి వంగిపోయి ఉంటుంది తర్వాత ఇమోషనల్ మైండ్ అనేక గాయములతో నిండి ఉంటుంది ఆ ఇమోషనల్ మైండ్లో నా భార్య నాకు ఒకప్పుడు సపోర్ట్ చేసింది అంటే కొన్ని సందర్భాల్లో సపోర్ట్ చేయలేదు గాయం ఉంటుంది దాన్ని తేలితే ఇంత దుఃఖం కలుగుతుంది కొడుకులు ఉన్నారు కానీ వాళ్ళు అప్పుడప్పుడు పలకరిస్తారు తప్ప మనకి ఫుల్ సపోర్ట్ వాళ్ళు ఇవ్వరు అని ఇంకో రెండు గాయాలు ఉంటాయి అల్లుళ్ళ మీద గాయాలు ఉంటాయి వీళ్ళు నా మీద నేను పెద్దవాళ్ళే నా మీద నాతో వినయంగా పోయి నా మీద జులుం చేసినారు అల్లుళ్ళు కొంత జులుం చేస్తూ ఉంటారు ఇలాంటి జులుమ్ చేసినారు అని వాళ్ళ గాయం ఉంటుంది కూతుర్ల మీద కూడా ఉండొచ్చు అదేసారి మీద ఉంటుంది పై ఆఫీసుల మీద ఉంటుంది జూనియర్స్ మీద ఉంటుంది దేవుళ్ళ మీద ఉంటుంది వీడికి అందరి మీద కంప్లైంట్స్ ఉంటాయి ఇమోషనల్ బ్రూయిజెస్ అంట అంటే ఇమోషనల్ మైండ్ అంటే గాయాలు పెట్టుకుని ఉంటాడు గతాన్ని తడుచుకుని దుఃఖిస్తూ ఉంటాడు భవిష్యత్తును తలుచుకుని భయపడిపోతూ ఉంటాడు వీడు కొత్త కూర్చుడు ఎప్పుడయ్యాడండి పెన్షన్ వస్తే కొత్త కూర్చుని అయిపోతాడండి కాశీ వెళ్ళి ఆ గంగలో రూపాయి కాసు వేసి వచ్చేస్తే కొత్త కూర్చోడైపోతడా ఎవడు చెప్పాడండి మీరు చూడండి కృత కూర్చుడు ముఖాన్ని చూడండి వాడి ముఖం మీద రాసింది వీడు సంసారి అని రాసిందండి వాడి ముఖం మీద అలా కృత కూర్చులు అవరు పదిహేను అధ్యయనం చెప్పేది తెలుసుకుంటే కృత కూర్చులు అయిపోతారా నో డౌట్ ఇంకా వాడు ఏం చేయట్లా ఏం చేయట్లా అసలు వాడు కర్తృత్వ నివృత్తి కర్త కర్తృత్వం పోతుంది కర్తృత్వ నివృత్తి పో అయితే కర్తవ్య నివృత్తి అయిపోతుందండి అర్థం కాలేదా కర్తృత్వమే పోయినప్పుడు కర్తవ్యమే మీద ఉంటుంది అయిపోతుంది ఉంటాయి ఇప్పుడు మీరు రిజగ్నేషన్ చేసేసి ఐడెంటిటీ కార్డు కూడా వాడి ముఖాన్ని పారేసి మీ డబ్బులు మీరు మీ కైతాలన్నీ మీ సంఖ్యలో పెట్టుకుని బయలు చెప్పేసి వచ్చేశారనుకోండి ఇంకా ఆఫీసులో మీరు చేయాల్సిందే ఉండదు కర్తృత్వని వృత్తిరే వా కర్తవ్య నివృత్తి దాన్ని కృపకృత్యహ వీడు ఏ దేవతలు ఉపా ఏ దేవతల్లో ఉపాసన చేయక్కర్లేదండి అన్ని అందరి దేవతలు కూడా నా స్వరూపంలోనే ఉన్నాను ఏ దేవతలే ఉపాసన చేయక్కర్లేదు పని పెట్టుకుని ఇప్పుడు ఏదైనా ఉత్చిష్టం కాని బట్టి మంత్రం ఒకటి సంపాదించే అది లక్షలు చెప్పండి అక్కర్లేదు నాట్ నెసరీ హార్మోన్లు పెట్టుకుని భయం చేయాలి చేస్తే చేయొచ్చు చేయకపోయినా పర్వాలేదు ఈ నీ ఇంకా డూ డూ సంథింగ్ ఇంకా ఏదో చేయాలి అంటే దట్ ఈస్ మెసరీ సంసార ముఖ్యంగా పెద్ద వయస్సులో నడుము పోయినప్పుడు శరీర్ ఒక ఇన్నర్ మార్పు వచ్చేస్తుంది లోపల ఒక మార్పు వచ్చేస్తుంది అటువంటి మార్పు ఏమిటంటే ఇంకా యాక్షన్కి టైం కాదండి ఇట్ నాట్ టైం ఫర్ కర్మాస్ అటువంటి మార్పు వస్తుంది ఒక సంథింగ్ హ్యాపన్స్ ఇన్ సైడ్ అది ఎలా ఉంటుందంటే లెటస్ రిలాక్స్ ఫర్ టుడే అనిపిస్తుంది అంతే కానీ కార్ వేసుకుని బయలుదేరదు లేకపోతే సైకిల్ వేసుకుని శరీరంలో మార్పు వస్తుంది మనసులో మార్పు వస్తుంది అది వయోధర్మం అని కాబట్టి ఇంకా అప్పుడు కూడా ఇంకా ఏమి చేయాలి అది చేయాలి అంటే అది అది బంధం కాదుది మహాత్ముడికి జ్ఞానికి చేయాల్సింది మిగులు ఉన్నది నమే పార్థాస్తి కర్తవ్యం త్రిసు లోకేషు అనేదో అంటాడు శ్రీకృష్ణుడు అది కొరత కొరత చేత అంటే శంకరులు ఇంకా విస్తారంగా చెప్తారు సో హే భారత ఈ పాఠం ఇవాళ పూర్తవు మళ్ళీ క్లాస్కే ఇది నేను ఈవేళ అయిపోతుందని డిక్లేర్ చేశాను ఐఎమ్ నాట్ ష్యూర్ నేను అలా అందులో ఈవేళ హారతికి ఉండాలని నేను కొంచెం కూడా అనుకుంటున్నాను ఇంకా పరుగు మానేశాను ఇంకా అవకాశం ఇంక ఇప్పుడు పూర్తి చేయాల్సింది ఎలా వెళ్ళేది కాబట్టి లెటర్ స్టడీ భారత భారత అంటే భరత మనుషులుగా ఏ పేరు మీద భారతదేశం అనే పేరు భారతదేశం అనే మన దేశానికి పేరు వచ్చిందో అదే పేరు మీద ఆయన్ని భారత అని సంబోధిస్తున్నాడు ఇది భారత అనే పదం ఉపనిషత్తులం నుంచి వచ్చింది ఉత్తిష్టత ఉత్తిష్ అగ్నిమిత భారతాహ అని ఉత్తిష్టత మాస్మక్త అగ్నిమిధ్వం అది అది కరెక్ట్గా వచ్చింది అగ్నిమిధ్వం భారతాహ అంత బహువచనాలు ఉత్తిష్టత ఉత్తిష్టత అంటే మా బహువచనం లో మధ్యమురుషా బహువచనం మా స్వస్థ చాలన్నీ నిద్రపోయింది నిద్ర లేవండి వాటికి ఇంకా ఎంతసేపు నిద్రపోతారు సూర్యుడు వచ్చినా కూడా నిద్రపోవడం జటా ఉత్తిష్టత మా స్వస్థ అలా నిద్రపోవద్దు అగ్నిచ్చం భారత మీరు భారతులు భరత వంశములకు చెందినవారు అగ్నిని కోరుకోరు అగ్ని అంటే కర్మలో అగ్నికి చాలా ప్రాముఖ్యం ఉంటుంది కాబట్టి అగ్నిహోత్రము అగ్నిలో హోమము చేయుట అనే కర్మను చేయాలి కమా గట లేదా ఉపాసనాగ్ని రైతు స్నానం చేసి సంధ్యావందనం సంధ్యోపాసన అనే అగ్ని అది అగ్ని ఉపాసన అనే అగ్నిని మీరు ఆరాధించండి లేకపోతే జ్ఞానాగ్ని జ్ఞానాగ్ని సర్వకర్మ అని భస్మసాత్ కురుపేజ్ఞ కాబట్టి జ్ఞానాగ్ని మీరు కోరుకోండి జ్ఞానం అగ్ని మీ హృదయంలో ఉండే సంసార భారాల్ని పాప వాసనలను అన్నింటినీ కూడా కాల్చి పారేస్తుంది దాన్ని కోరుకోండి అని అలాగే మంత్రం చెప్తుంది కాబట్టి హే భా ఆ సెన్స్లో కూడా తీసుకోవచ్చు చాలామంది పండితులు చెప్తూ ఉంటారు భా అంటే జ్ఞానం ప్రభా భాన్న ప్రభాన్న ఉంటాయి భా భాషిస్తోంది అంటే అర్థం ఏంటి అంటే భా భా ప్రకాశనం కాబట్టి భా అంటే ప్రకాశం ప్రకాశన ప్రీతి కల బాగా రతి అంటే ప్రీతి సో ప్రకాశముందు ప్రీతి గలవాడ ప్రకాశము అంటే జ్ఞానప్రకాశం అంటే అంతేగాని పెద్ద బల్బు ఒకటి పెట్టుకున్నాడు ఇంట్లో అని కాదు ప్రీతి గలవాడ హే అని శ్రీకృష్ణుడు అనుకున్నాడు సో ఇప్పుడు భాష్యం చూద్దాం